దీని అర్థమైనటువంటి విషయం అండి చెట్టు ముందా విత్తు ముందా అని ఒక ప్రశ్న వేస్తారు వేసి ఈ ప్రశ్నకి సమాధానం లేదు అని కూడా అంటారు తప్పు సమాధానం ఉంది ఏమిటి సమాధానం అంటే ఇప్పుడు మామిడి చెట్టు ఉందనుకోండి దీని బీజం ఏమిటి అంటే ఈశ్వరు మామిడి చెట్టు బీజం ఎవరు ఈశ్వరు కాదండి చెంక విత్తు ఆ విత్తి అక్కడి నుంచి వచ్చింది ఇంకో మామిడి చెట్టు నుంచి వచ్చింది ఆ మామిడి చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది ఇంకో విత్తి నుంచి వచ్చింది ఇది బ్యాక్ ఇన్ఫినెట్ రిగ్రెషన్ నో ఇది నాట్ ఇన్ఫినెట్ రిగ్రెషన్ అది వెనక్కి వెళ్ళగా వెళ్ళగా వెళ్ళగా సృష్టి ఆ ఒరిజినల్ బీజము ఎవరు అంటే ఈశ్వరుడు హిరణ్య గర్భుడు గతనానికి అని పేరు ఆయన గర్భంలో మామిడి చెట్టు యొక్క విత్తనము ఉన్నది హిరణ్య గర్భుడు ఈశ్వరుడు మామిడి చెట్టుకి ఒరిజినల్ బీజము మరి వేప చెట్టుకి ఒరిజినల్ బీజం ఎవరు ఈశ్వరుడే లోకంలో మావిడి చెట్టు బీజం వేరు వేప చెట్టు బీజం వేరు ఇత్తనాలు వేరు కదండి కానీ ఒరిజినల్గా ఈ చెట్లన్నిటికీ బీజము ఈశ్వరుడే మరి ఇప్పుడు బర్రెలు ఉంటాయి బర్రెలు వాటర్ బాటిల్ హౌస్ వీటి బీజం ఏమిటి ఒరిజినల్గా ఆయనే చెట్లకి ఆయనే బజలకి ఆయనే గోవులు ఆవులు వాటి బీజం ఏమిటి ఈశ్వరుడే చూసారా మనం ఒక స్థాయిలో ఏమంటాం గోవు పవిత్రము బది పవిత్రము అని అనుకోం బర్రె బది దాన్ని గోవు పవిత్రము అనుకుంటాం కానీ మీరు మూలంలో గడిపితే ఈ పవిత్రమని మన చేత భావింపబడదు దానిలో డబ్బు కూడా వేస్తారు పవిత్రంగా డబ్బు కూడా మారేస్తారు కదా దాని యొక్క దాని బీజము ఈశ్వరుడే బర్రె గోవు యొక్క బీజము ఈశ్వరుడే వరాహము యొక్క బీజము ఈశ్వరుడే వానరము యొక్క బీజము ఈశ్వరుడే సకల పురాణుల సకల పశు పక్ష్యాదుల యొక్క బీజము ఈశ్వరుడు మానవులు అట్లా బీజము ఈశ్వరుడు పురాణంలో కలితే గంధర్వులు కిన్నరులు ఇంకా ఎవ ఉన్నారని చెప్తుంది పురాణము వాళ్ళకి పెద్ద పెద్ద సిటీలు ఉంటాయి వాళ్ళకి గంధర్వులు వాళ్ళ హిస్టరీ అంతా పురాణం చెప్తుంది గంధర్వులకి రాజు చిత్రరత్తులు ఏదో చూసొచ్చినట్టే చెప్తుంది పురాణం తర్వాత అప్సరత్సలు చిన్నరులు చింపురుషులు తర్వాత దేవతలు దేవతల్లో మళ్ళీ కూడా వెరైటీ ఋషులు సిద్ధులు గంధర్వులు వీళ్ళందరికీ బీజము ఈశ్వరుడే ఇంకో గ్రూప్ ఉన్నారు రాక్షసులు అసురులు నాగులు పన్నగులు సర్పములు పాతాల మంటారు నెదర్లాండ్స్ లో ఉంటారు సో వాళ్ళకి బీజం ఏమిటి ఈశ్వరుడే బీజం మాము సర్వభూత మా సో సకల ప్రపంచము నా నుండియే పుట్టింది అంటే అర్థ దర్శనాండి వాసుదేవ సర్వం సర్వము వాసుదేవుడే కెర పిల్ల కరటములు పెద్ద కరటములు బ్రేకర్స్ సునామీలు ఆ తర్వాత బుడగలు బురగ సుడిగుండాలు మొదలైన వాటన్నిటికీ మూలము నీరు ఎట్లో ఆభరణాలు ముక్కు ఆభరణాలు చెవి ఆభరణాలు మెడ ఆభరణాలు చేతి ఆభరణాలు పాదాభరణాలు నడు ఆభరణాలు ఇంకా ఏదైనా ఆభరణాలు ఎన్ని ఆభరణాలు ఉంటాయి అన్ని ఆభరణములకు బంగారం పంచదార చేసే పంచదార చిలకల పేరుతో చేసేటువంటి పంచదార ఆ ఖాద్యములన్నిటికీ తీయని పిండి ఎట్లో ఈ సకల జగత్తుకి చెరాచడ జగత్తుడంతకీ ఈశ్వరుడు అక్లు అన గొప్ప విభూతి అంటే సకల ప్రాణులలో ఈశ్వరుడు ఉన్నాడు ఇదో మెడిటేషన్ ఈ మెడిటేషన్ రహస్యం ఏంటంటే మీలో హృదయంలో ఈశ్వరుడున్నాడు అని మీరు తెలుసుకోకుండగా మీరు జగత్తులో అందరిలో ఈశ్వరుడు ఉన్నాడు అని తెలుసుకోవడం చాలా కష్టం కాబట్టి ఆ మెడిటేషన్ ఎలా ప్రారంభమవుతుందంటే మామూలుగా నిటాజ్గా కూర్చొని ఈ కసంత మామూలే నా హృదయములందరూ ఈశ్వరుడు అని భావన చేసి నా హృదయంలో మాత్రమే కాదు ఒకదాంత సకల పశువులు పక్షులు తర్వాత మానవులు ంధువులు మనం ఇష్టపడేవాళ్ళు మనం ద్వేషించేవాళ్ళు వీళ్ళందరి హృదయంలో ఈశ్వరుడే గలడు ఈ మెడిటేషన్ని స్వామి ప్రభవానంద చాలా పాపులర్గా చేయిస్తూ ఉండేవారు క్రిస్టోఫర్ ఈస్టర్వుడ్ దీన్ని మెడిటేషన్ ఆయన చేయించేవారని చెప్పేసి రాశాడు క్రిస్టోఫర్ ఈస్టర్గుడ్ అని పెద్ద ఫిలాసఫర్ వీళ్ళందరూ వేదాంతులు వేదాంతులు అంటే ఇంకా మీరు నేను గొప్ప ప్రపంచంలో వేదాంతలు ఎవరు లేరనుకోకూడదు చాలా విశాలమైన ప్రపంచం చాలా మంది ఉంటారు ఆలోకి నిరవచిసి విపులా చె వివేకానంద చెప్పాడు ఇప్పుడు ఓ సముద్రం నుంచి ఒక పెద్ద అల సునామీ అది గ్రామం మీదకి వచ్చింది ఒకసారి అప్పుడు ఆ సముద్రంలో ఉండే పెద్ద బావురు కప్పు ఒకటి వెళ్ళి ఆ గ్రామంలో ఉండే అప్పుడు సముద్రం వెళ్ళిపోయింది సునామీ అయిపోయింది ఆ నూతిలో చిన్న కప్పు ఉంది అది దీన్ని అడిగింది ఏవి నువ్వు ఇల్లు ఉన్నావు నాకంటే పెద్దదానివిగా ఉన్నావు ఎక్కడి నుంచి వచ్చావు ఇంత ఇంకా లావుగా ఉన్నావే నువ్వు అంటే మేము అలాగే ఉంటావు మేము సముద్రం నుంచి వచ్చాను నేను నువ్వు నూతిలో ఉన్నావు నీకేం తెలుసు అని అంటున్నా అప్పుడు ఆ సముద్రంకప్పుడు నూతిక పడుగుతుంది ఈ వివేకానంద రాశాడు పార్లమెంట్ ఆఫ్ రెలివిజన్స్లో ఈ మాట ఆయన ఆ నూతిక పడుగుతుంది సముద్రం అంటే ఏమిటో అడుగుతుంది అంటే చెప్తుంది సముద్రం అంటే నీరే అంటే నీరంటే నీలాగే ఉంటుందా అని అడుగుతుంది నీలాగా ఉండదు పెద్దదిగా ఉంటుంది అప్పుడు అది తప్ప ఏం చేస్తుందంటే తను ఉన్న చోట్ల నుంచి ఒక్క జంపు చేసి ఇంత ఉంటుందా మీ సముద్రము అని అడుగుతుంది అడిగితే ఇది అంటుంది ఇట్లా ఉండడానికి కాదు నీకు తెలీదు నీకు అర్థం కావట్లేదు ఇంకా చాలా పెద్దది అంటే రెండు జంపులు చేసి ఇంత ఉండడానికి వీలు లేదు ఖాయంగా దీనికంటే తక్కువే ఉంటుందేమో అంటుంది అంటే అప్పుడు సముద్రంగా పడుతుంది చూడప్ప మీకు తెలియ అర్థం కాదు యు కెనాట్ నో సముద్రం అన్నది యు కెనాట్ నో అర్థమైందండి మీకు ఇష్టం తెలిసిందా అలాగే కొంతమంది వాళ్ళకి ఈ జ్ఞానం యొక్క పరిధి విస్తారము అది ప్రపంచంలో ఏ లెవెల్కి వెళ్ళిపోయింది ఎంతమంది దాన్ని ఫాలో అవుతున్నారు వాళ్ళు ఎరగరు ఎరగకపోవడమే కాదు వాళ్ళు ఎరగలేరు కూడా ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు తెలుసుకోలేరు ఎందుకంటే చాలా రెస్ట్రిక్టెడ్గా చాలా చిన్నదిగా చిన్న చిన్న ఆలోచన చేసే విధంగా ఉండేవాళ్ళు అర్థం చేసుకోలేరు కాబట్టి చాలా విశాలమైన హృదయము వైడ్ అండ్ డీప్ థింకింగ్ ఉండాలి విత్ అండ్ డెప్త్ పెంచుకోవాలి విడ్ విడ్ పెంచుకోవడం అంటే ఏ చైతన్యము నేనే ఉన్నానో ఆ చైతన్యములో సకల జగత్తు ఇమిడిపోతుంది సకల ప్రాణులు కూడా నా ఆత్మస్వరూపమే అది విత్ జటో తెలుసినా అహం అనంత నేను అనంతుడను నేను సాక్షాత్వా పరబ్రహ్మను అది వ్యక్త కాబట్టి ఎప్పుడు కూడా మానవుడు గ్రాస్పింగ్ వర్సెస్ రీచింగ్ అని ఒకటి ఉంది గ్రాస్పింగ్ అంటే నాది నేను నాది మీ అండ్ మైండ్ సిండ్రోమ్ సిండ్రోమ్ నాది అని మీరు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే నాది అని మొదలు మీరు పట్టుకోగలిగేదో పిసరంత ఉంటుంది ఎంత పట్టుకున్నా పిసరే ఎంత పట్టుకున్నా అనుకోమే మీరు పట్టుకోకూడదు ఇదేమి నాది అన్నద్దు యూ రీచ్ అవుట్ అండ్ యూ రీచ్ అవుట్ యూ కెన్ ఎన్ కంప్యాస్ యూ ఎన్ ఇంద్రాది దేవతలు కూడా నా స్వరూపమే అని మీరు చెప్పగలుగుతారు ఎనీవే కాబట్టి ఈ సకల జగత్తులో ఉండే సకల ప్రాణుల ఎందు ఆ ఈశ్వరుడే గలడు సకల ప్రాణులు కూడా ఆ ఈశ్వరు నుంచే కూడా ఈశ్వర దృష్టి కలిగి ఉండాలి ఎవడన్నా మనిషి కనబడ్డాడు ఆ పరమేశ్వరుని యొక్క విభూతియే ఆత్మస్వరూపుడే అని ఆలోచించాలి కానీ వీడు ఎవడరా వీడు ఎవడై ఉంటాడు ఎక్కడి నుంచి వచ్చాడు పంజాబీయా మద్రాసీయా మద్రాసి అంటే ఒక లొసుగు చూపించవచ్చు పంజాబీ అంటే ఇంకో లొసు చూపించవచ్చు ఏం లొసుగు చూపించిన పెద్ద తెలివితేటలు ఏం కావాలి దానికి ఆ రకంగా జనాలని అండ్ స్పోర్ట్స్ కింద స్వా అండ్ పరా కింద విడగొట్టి ఆ రకంగానే అది అజ్ఞానము దాంట్లో తెలివితేటలు ఏమీ సర్వాత్మభావంలో ఉండడమే సరైనటువంటి పద్ధతి సర్గులయందు ఆఖరికి మహాదోషం చేసిన వాడియందు కూడా మన తరఫు నుంచి మనం ఈశ్వరుణ్ణే దర్శించాల్సి ఉంటుంది దోషం వాడు చేస్తాడు దాని ఫలాన్ని వాడు అనుభవిస్తాడు ఆ దోషము ఆ ఫలము కూడా ఈశ్వరస్వరూపాన్ని కప్పికిచ్చి కావు నేను చూడగలిగితే కాబట్టి సర్గులయందు ఈశ్వరుణ్ణే దర్శించవలము వాసుదేవ సర్వం ఈ కనబడే నామరూపములన్నింటి ఎందు నిన్నే దర్శించుముగాక అని మనం ప్రార్థన కూడా చేస్తూ ఉంటాము కాబట్టి వాసుదేవ సర్వం ఇక ఈ ప్రాణికోటి మీరు తీసుకోండి భూతం చరాచరం ఈ ప్రాణికోటి ఎందు నా ప్రమేయం లేనిది వినా ఒకట ఉన్నదా వినా యస్యా మయా వినా యస్యా లేను లేనిది ఏదైనా ఒకటి ఉందా ఈ ప్రాజూట ఇప్పుడు పశువులు ఉన్నాయి గోవు సకల దేవతా స్వరూపము సాక్షాత్తు విష్ణువే గోవు ముఖంలో ఉంటాడు లేకపోతే తోకలో ఉంటాడు ఎక్కడో ఉంటాడు అని అలా గోవు సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క నివాస స్థానము నేను చెప్పింది నాకు కరెక్టే నాకు ప్రశ్న చెప్పండి పరమేశ్వరుని యొక్క విభూతి లేని అలాగే అంశ లేని పశువు ఏదైనా ఉందా అంటే ఉంది అని మీరు అన్నారంటే మీకు ఆ పరమాత్మ స్వరూపము తెలియలేదు అని మతం వేరు తత్వం వేరు మతంలోకి వెళ్తే ఉంది అని ఓ పశువు పేరు చెప్తాడు ఓ మతం కూడా ఓ పశువు పేరు ఇంకో మతం కూడా ఇంకో పశువు పేరు చెప్తాడు ఆ పశువులో ఏమీ లేదంటే దాన్ని గంపేచ్చారు ఇంకో మతం వాళ్ళు అసలు పశువుల్లో సోళ్ళే లేదు దేవులేడు మనుషుల్లోనే ఉన్నారని ఇంకో మతం వాళ్ళు చెప్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు అవన్నీ కూడా చాలా పరిచ్ఛున్నమైన దృష్టికోణములు అల్పమైన దృష్టికోణములు ఇంకేతనే వాటిలో సారము లేదు కాబట్టి ఈ ప్రాణి కోటిలో పశు పశుసంతతి ఎంతమంది ఎన్ని రకాల పశువులు ఉన్నాయో ఎన్ని రకాలు ఉన్నాయి ఎవరిలో లెక్కేశారు ఎనభై నాలుగు లక్షల రకాలు ఉన్నాయి ప్రాణుల్లో లెక్క ఈ ఎనభై నాలుగు లక్షల రకాల ప్రాణులలో ఈశ్వరుని యొక్క అంశ లేని ప్రాణి ఏదైనా ఉందా అంటే ఉంది అంటాడు ఒకడు పంది ఉంది అంటాడు ఒకడు తొండ ఉంది అంటాడు ఇంకొకడు కుక్కు ఉందంటాడు మరొకడు దీనికి ఇంగ్లీష్లో సామెత ఒకటి యు కాల్ ఎ పర్సన్ డా అదే రకంగా ఈ పశువులో దేవుళ్ళు లేడు అని మీరు చెప్పేస్తే ఆ పశువు ఏమవుతుంది అపవిత్రమైపోతుంది దాన్ని కొట్టేయచ్చు చంపేయచ్చు ఏదైనా తీసేయొచ్చు నీకు పాపం ఈ రకమైన దృష్టికోణము తప్పు సకల ప్రాణుల రూ అచర కదిలే ప్రాణులలో నా యొక్క అంశ కానిది నా యొక్క అంశాల యొక్క విభూతి లేనిది ప్రాణి ఏది లేనే లేదు ఇక కదలని ప్రాణులు అంటే చెట్టు చేమలు ఈశ్వరుని యొక్క విభూతి లేని చెట్టు ఉంది అంటే ఉందంటాడు అక్కడ ఏదో పేరు చెప్తాడు ఏదో పేరు చెప్పి ఆ చెట్టులో ఏదో బొమ్మ జముడు చెట్టులో దేవుడు లేడు అంట బొమ్మ జముడు అని విన్నారా ఎప్పుడైనా దాంట్లో దేవుడు లేడు అంటాడు ఒకట లేకపోతే ఏదో ఈ చెట్టు ఆ దేవుడికి ఆ దేవుడు ఏదో చెట్టు అస అసత్యం చెప్పింది కాబట్టి ఈ చెట్టు దేవుడికి పనికిరాదు అని ఇంకొకటి అంటాడు చెట్టు అసత్యం చెప్పడం ఏంటి ఏదో ఏదో ఇంక మరి మీరు అడగకూడదు నేను చెప్పకూడదు అలాగే ఉంటాయి ఈ కథలో కాబట్టి ఆ చెట్టు దేవుడికి పనికిరాదు అంటాడు దేవుడు ఏమనుకున్నాడు యొక్క విభూతి లేని చెట్టు అనేది చెట్టు కాని మొక్క కూడా నా యొక్క విభూతి లేనిది ఈ సృష్టిలో లేదు పృథివీలోకే లోహద్దైవం అని కావ్యకంఠ గణపతి ముని మీరు చుట్టూ దూడుడాయా గడ్డి పరకలు పెరుగుతున్నాయి అదే దైవము గిడ్డి పరక చేసి పని అర్థం చేసుకుంటే అది దైవము అని మనకు తెలిసిపోతుంది ఎట్టిపరగా ఏం చేస్తుందంటే సూర్యకాంతిని ఆకా అబ్జార్బ్ చేసుకుని వాతావరణంలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ని హే వాటర్ని అబ్జార్బ్ చేసుకుని వాటిని గ్లూకోజ్ కింద మారుస్తుంది ఆ గ్లూకోజ్ పశువులు తింటాయి ఆ పశువులు పాలిస్తే మనం దాగుతాం ఆ గ్లూకోజే మొక్కల గింజలు అవుతాయి ఆ గింజల్ని మనం వండుకు కాబట్టి గడ్డి పవర్స ఉండబట్టి మనం ప్రాణాలతోటి హాయిగా భూజిస్తూ హాయిగా ఉన్నాము గడ్డి పడకలు ఉండబట్టే గడ్డి పడకలు లేవనుకోండి మన జీవితమే ఉండదు ఒక మహాత్ముడి దగ్గర ఒకటి దర్శనానికి వెళ్ళి అలా కూర్చున్నాడు కూర్చున్న తోట గడ్డి మొక్క ఉంది ఇక్కడ ఆ గడ్డి మొక్కని పీకేసి పాత్ర ఖాళీగా ఉంది ఏదో చేతితోటి ఏదో ఒకటి పీకే అలవాటు ఉంటుందిగా ఆ గడ్డి మొక్కని పీకేశాడు పీకొస్తే మహాత్ముడు చూసి దుఃఖపడిపోయి ఆ గడ్డి మొక్కలు నువ్వు పీకేసావు నువ్వు కనుక అది కనుక పీకకుండగా నువ్వు పీకకుండగా ఒక ఆవో దూడో తినుంటే అది ఆ దూడదేహంలోకి వెళ్ళి ఉండేది ఆ దూడదేహంలో ఆవు దేహంలో పాలుగా మారుండేది గడ్డి పరక గడ్డి ఆ పాలు ఓ పురుషుడు తాగుంటే ఆ పురుషుడు ఒక స్త్రీతో సంసారం చేస్తే ఆ స్త్రీ గర్భంలో ఒక శిశువు జన్మిస్తే ఆ గడ్డి పోతయే ఒక చక్కటి అందమైన పిల్లవాడుగా తయారయ్యలేదురా బాబు నువ్వు అలా వచ్చిన వాడవే నువ్వేమో దాన్ని తీసేసావు అని అన్నాడు ఆయన అంటే మీరు అవి పొరపాటు ఒక డివోసీ ఎంతకాలం చేసేవారు అలాగే అంత పెద్ద పోయి చేయించండి ఇంకెప్పుడు నేను గడ్డిపోవటం అనేది పీకాను అని జంపలు వేసుకున్నాడు అదే సత్యం ఎడ్డిపోస పేక్కూడదు ఎడ్డి పీసు పేక్కోడదు రోడ్డు మొన్న అడిగి చెట్టు కనపడితే కొమ్మలు ఆకూడదు మీ రోడ్డు నేను రోడ్డు మీ చే పట్టుకు లాగితే మీకు ఎలా ఉంటుందో ఒప్పుకుంటారా కొమ్మలు ఆకూడదు చుంపకూడదు ఆకును తుంపకూడదు ఇది మరి ధర్మం అంటే అలా ఉంటుంది అంటే ధర్మం అంటే పూజ చేయటము కర్మ చేసుకునే రిచువలే ధర్మం అనుకుంటాం ఇది ధర్మం కాబట్టి అచర చర అచర నా యొక్క అంశ లేని ఏ వస్తువు ఈ సృష్టిలో లేదు చాలా మంచి శ్లోకం భాకారుడు ఎదివభూత బీజం వ్యవరోహకారణం తదహమర్జున అర్జున ఏ విత్తనమైనా సరే అది అంకురిస్తుంది అంకురిస్తుంది ఈ అంకురము అది ఎలాగంటే ఆ విత్తనం కింద విత్తనముంది మట్టి ఉంది ఈ విత్తనము ఆ మట్టిలో పడుంది ఈ లోపల మీరు దాని మీద నడవడానికి కోసం ఇటకలు పరిచారనుకోండి ఇటకలో లేకపోతే బండలు రాతి బండల్ని గనేటరాళ్ళని ఇలా పరిచయారనుకోండి మీకు నడవడం కోసం మట్టి కాలుగు మట్టి కాకుండా ఉండడం కోసం ఇప్పుడు ఈ విత్తనము ఆ గనేటరాళ్ల కింద మట్టిలో చిక్కుకుంది వర్షం పడింది నీరు వెళ్లి ఆ మట్టి తడిగా అయింది అప్పుడు ఆ విత్తనం అంకురించడం ప్రారంభిస్తుంది ప్రారంభిస్తే అది ఏం చేస్తుందో తెలుసిన జనరేటర్ అయితే జనరేటర్ అయితే మధ్యలో ఖాళీలోంచి రైతు తోసుకొస్తుంది జనరేటర్ వాళ్ళు బాగా దగ్గరగా పెట్టేస్తారు ఖాళీ ఉండదు కానీ అది ఏం చేస్తుందంటే ఆ జనరేటర్ ఆయిని కొంచెం ఇటు పక్కకి ఈ రాయిని ఇటుపక్కటికి ఆ రాయిని అటుపక్కటి తోసి అది టైకొస్తుంది నేను ఏమైనా అతిశ చెప్తున్నాను సపోజ్ కాంక్రీట్ వేసేసారు అనుకోండి మీరు పైన అడుగు కొంచెం నీరు పక్కల నుంచి వెళ్తే అదేం చేస్తుంది ఆ కాంక్రీట్ ని అడుగు నుంచి పుష్ చేస్తూ ఉంటుంది నువ్వా నేనా నువ్వా నేనా పుష్ చేస్తుందో చూసిన ట్వంటీ పుష్ చేస్తూ ఉంటుంది ట్వంటీ ఫోర్ సెవెన్ మంచి ఎక్స్ప్రెషన్ ట్వంటీ ఫోర్ అది పుష్ చేస్తూ ఉంటుంది ట్వంటీ ఫోర్ నిద్రపోదాం ఆఖరికి కాంక్రీట్ నా వల్ల కాదు బాబోయే చిన్న బేట వస్తుంది కాంక్రీట్లో ఆ బేట లోపల ప్రవేశిస్తుంది ప్రవేశించి ఇటు ఇటువైపు కొంత అటువైపు కొంత పుష్ చేసి పైకి వస్తుంది కాంక్రీట్ని జేయిస్తుంది ఆ బీజంలో ఉండే శక్తి బీజం చూస్తే మీకు ఎవరనిపిస్తుంది చెట్టు బీజము అది ఆ నేలని చీల్చుకుని దాని ఉద్భిజము అని పైకి భీ పగల కొట్టుకుని పుట్టుకొస్తుంది ఉద్భి జము సో బీ బిద్ బిద్ అంటే భేదించుకుని జా పుట్టుకొస్తుంది ఇప్పుడు అది నేలని పగల కొట్టుకుని పైకి పుట్టేప్పుడు దాన్ని మీరు అక్కడ ఒక సోనోమీటర్ పెట్టాలి సోరో మీటర్ అంటే శబ్దాన్ని రికార్డు చేసి మీటర్ పెట్టాలి శబ్దాన్ని రికార్డు చేస్తున్నాడు ఇది సోరో మీటరేగా మేము మాట్లాడే విధంగా రికార్డు చేసుకోండి అలాంటిది అక్కడ పాతి పెట్టేయాలి అది రికార్డు చేసుకుంటూ పోతుంది ఈ కాంక్రీట్ ని బగలు రికార్డ్ చేసుకుంటూ పోతుంది ఓ వారం రోజులు పడుతుంది ఆ కాంక్రీట్ బగలు కొట్టడానికి ఈ వారం రోజులు అది రికార్డు చేసిన శబ్దాన్ని కండెన్స్ చేసి ఒక టెన్ సెకండ్స్ పీరియడ్లోకి ఆ శబ్దాన్ని కండెన్స్ చేసి మీరు ప్లే చేస్తే మీ చెవి కర్ణభేరి పగిలిపోతుంది ఆ శబ్దానికి పది పిరుగులు ఒకేసారి పడితే కూడా అంత శబ్దం అవ్వదు ఆ మొక్క కాంక్రీట్ని పొటలు కొట్టుకుని పైకి వచ్చే శబ్దం ఏమనుకుంటున్నారు దాని శక్తి బీజం యొక్క శక్తి అంత శక్తి దాంట్లో ఉన్నది అది అదేదో చేతగానే ఏదో చిన్నపిసరంత శక్తి అని మీరు అనుకుంటారేమో అని నేను ఇంత కథ చెప్పా ఆ శక్తి ఒక యాటమ్ బాంబులో ఉన్న శక్తి లాంటి శక్తి అది ఇక వచ్చి శక్తి మీకు కాలంలో స్ప్రెడ్ అయిపోతుంది కనుక మీకు దానికి కనపడదు ఆ శక్తి ప్రరోహ కారణం ఇది నా శక్తివే అని అంటున్నాడు విష్ణుడు ఈ సమస్య ఎక్కడ వస్తుందంటే మనకి ఈశ్వరుడు అంటే ఈశ్వరునికి మనం పెట్టుకున్న పరిభాష దాంట్లో కొంచెం మార్పులు చేర్పులు చేయక చేయకపోతే మీకు ఈశ్వరుని యొక్క మహిమ తెలియకుండా పోతుంది ఈశ్వరుని పరిభాష ఏమిటంటే ఎవరో పెద్ద అయినా చోట కూర్చుని ఉంటాడు ఆయనకు ఒకళ్ళు ఇద్దరు పెళ్ళాలి ఉంటారు ముగ్గురు పిల్లలు ఉంటారు ఆయన ఇంకోహి మీద కోపం వస్తుంది కోపం వస్తే ధూమిధామంటాడు నచ్చితేనేమో బహుమానాలు ఆ విధంగా మీరు ఈశ్వర పరిభాషను తయారు చేసి పెడితే అది అది ఎటు వర్కౌట్ కాదు అది పైగా అలా వర్కౌట్ కాకపోవడమే కాదు తత్వాన్ని అర్థం చేసుకుందుకు అది ఆటంకమై కూర్చుందా ఏమి అని కూడా పెద్దలు ఆలోచించుకోవాలి ఆటంకం సందర్భం ఏం లేదు ఎందుకంటే ఉపాస్యమైనటువంటి రూపము కేవలము ఉపాసన అనే పర్పస్ కోసం పరిమితమైంది తప్ప అది యథార్థమైన శాస్త్రం అలూపట్టలేదు కాబట్టి ఉపాసనకి పరిమితం చేసుకుంటే సరిపడుతుంది దాన్ని దాన్ని ఉపాసన కోసం మనం పెట్టుకున్న రూపము అంటే దాంట్లో సమస్య లేదు దాన్ని ఆ విధంగా అర్థం చేసుకుంటే దానివల్ల ప్రయోజనం మంచి ప్రయోజనం ఉంటుంది అందరూ కూడా ప్రశంసించారు కూడా శ్రీరామకృష్ణమురులైన వాళ్ళు ఉపాసన కోసం మనం స్వీకరించిన రూపం చాలా మంచిది అని ప్రశంసించారు మీరు రామహూర్తులైతే ఆ రాముని రూపం మిమ్మల్ని వికసించటానికి ఎంతో సహకరిస్తుంది కానీ తత్వాన్ని తెలుసుకుందుకు అడ్డుపడేదిగా ఉండకూడదు అది మరి చూసుకోవాలి ఎవరికి వాళ్ళు వర్కౌట్ చేసుకోవాలి ఆ ఈశ్వర పరిభాషని కొంచెం దాన్ని అడ్జస్ట్ రీ అడ్జస్ట్ చేసుకోవాలి కొంచెం ఫైన్ ట్యూనింగ్ చేసుకుని రీ అడ్జస్ట్ కనుక కరెక్ట్గా చేస్తే మీరు సర్వమునందు ఈశ్వరుని చూడగలుగుతారు అదే గోల్ భక్తి అంటే అదే భక్తి సర్వమునందు ఈశ్వరుని చూడగలుగుతే భక్తి స్వస్వరూపానుసంధానం భక్తి నిత్యభిజీయతే అన్నారు శంకర్ దీంట్లో వేరు చూడాలంటారు అది భక్తులు భక్తి యొక్క పరాకాష్ఠ కాబట్టి ఈశ్వరుడు యొక్క ప్రమేయము లేని వస్తువు ఈ సృష్టిలో లేదు భాష్యకాలం ప్రకరణ ఉపసంహారాథం విభూతి సంక్షేప ఈ ప్రకరణాన్ని ఉపసంహారం చేసేయడానికి పూనుకుంటున్నాడు శ్రీకృష్ణుడు ఇక చెప్పాను చాలా చెప్పాను విభూతులు ఇంక ఈ టాపిక్ని మూసేద్దాము అని ఆయన సిద్ధపడుతున్నాను సిద్ధపడుతో ఈ విభూతులన్నింటినీ సంక్షేమంగా చెప్తున్నాను ఒక్క మాటలో చెప్పండి ఇన్ని మాటలు ఎలా ఒక్క మాటలో చెప్పండి అంటే సరే చెప్పేస్తాను రాసుకో ఈ సృష్టిలో కదిలేటి కానీ ఏ ప్రాణి సరే నా యొక్క విభూతి వల్లనే అది అలా మనుగొనం సాగిస్తుంది అయిపోయింది ఊటే లిస్ట్ ఏం సంక్షేపంగా చెప్పేస్తున్నాడు నదస్తి అది లేదు ఏమిటది భూతం అంటే ప్రాణి అట్టి ప్రాణి లేదు ఎట్టి ప్రాణి చరాచరం చరం అచరం వా కదిలే ప్రాణి కావచ్చు కదలని ప్రాణి కావచ్చు కదలని ప్రాణి అంటే చెప్పి చాముడు బాహ్యంగా కదలికి ఉండదు చాలా స్థిరంగా నిలబడి ఉంటాయి తర్వాత సముద్ర గర్భంలో రాళ్ళని అంటిపెట్టుకుని కోరల్స్ అని ప్రాణులు ఉంటాయి కోరల్స్ అని ఇవేవో ఉంటాయి సముద్రంలో ఎన్నెన్నో ప్రాణులు ఉంటాయి రాతిని పట్టేసి ఉంటాయి మొదలైన ప్రాణులు కూడా అలాగే ఉంటాయి అవన్నీ అచరముల కింద పరిగణలోకి ఈ ఈ కుక్క మూడు చూడండి ఇది చరమా అచరమా అని పెద్ద మనం కూరాది శరమైతే దాన్ని విల్లు పెట్టేయాలి చరమాచరమా అని ఒక పెద్ద మేమాంశ నన్ను అడిగారు నేను అన్న నాకు తెలియదయా ఇప్పుడో పోట నా వల్ల అవ్వదు నువ్వు మంచిగా వంకాయలు బీరకాయలు గోళ్ళన్నీ ఉన్నాయి నీకు కొకోడుకులో కూర కావాల్సి వచ్చిందా మానేసి ఓకే ఇవి ఆ చరములు స్థిరంగా ఉన్నాయి కదా ఖోఖో కొడుకు డౌట్ ఉంటే వద్దు అలాగే గుడ్ వెజిటేరియన్నా నాన్ వెజిటేరియన్నా డౌట్ ఉందా లేదా మానిషే ఇంత డౌట్ ఉన్నది గుట్టుకోకూడదే సో దట్ భోజనం చేయడం కీడటండి ఉన్నదే ఎక్కువ ఇక్కడ ఉన్నవాటినే కట్టాప్ చేయాల్సిన సందర్భం ఒక వాటిని యాడ్ చేయక మయా వినా భవే నేను లేకుండా ఉండే ప్రాణి కావాలి నేనంటే ఈశ్వరుడు లేని ప్రాణి అది కదిలేది కావచ్చు కథలనేది కావచ్చు ఏదైనా ఒకటి ఉందా అంటే ఉందండి రావణాసురుడు ఎందుకు ఈశ్వరుడు లేడు మీరు పొరపడ్డారు వాడిలో ఈశ్వరుడు ఉన్నాడు అంటే శివ అయ్యా మళ్ళీ మీరు శివ విష్ణు దాంట్లో పడద్దు వాడు ప్రాణి కాబట్టి ఈశ్వరుడు ఉన్నాడు హిరణ్యకసుకుల్లో లేడు ఉన్నాడు హిరణ్య రసుకుల్లో కూడా ఉన్నాడు నేను లేని ప్రాణి లేదు అంటే అర్థమండి నేను లేని ప్రాణి లేదు అంటే శంకర్లు మరి శంకర్ల వ్యాఖ్యానం పురాణ వ్యాఖ్యానంలో ఉండదు ఇప్పుడు ఇంతవరక నేను పురాణం వ్యాఖ్యానం చేశా ఇప్పుడు తత్వంలో వస్తున్నారు మయా అప్రవిష్టం పరిత్యక్తం నిరాత్మకం శూన్యం నేను లేని ప్రాణి అంటే నేను ప్రవేశించని ప్రాణ ఇది ప్రవేశించడము అనేది ఒకటి ఉంది ఇది ఎలాగంటే ఇప్పుడు కంసాలు ఏం చేసేదంటే నెక్లెస్ తయారు చేసి దాంట్లో బంగారాన్ని పోశారు అర్థమైందండి నెక్లెస్ తయారు చేసి దాంట్లో బంగారాన్ని పోసారు సపోజ్ నెక్లెస్ తయారు చేసి బంగారం పోయడం ఎందుకు ఇంకా కొని మానస్తే పోలేదా నెక్లెస్ తయారు చేసాడు కదా బంగారం పోయడం మళ్ళీ ఏదో ఖర్చు ఎందుకు అయా బంగారం పోలేకపోతే నెక్లెస్ ఏ ఉండదు మన నెక్లెస్ తయారు చేసి బంగారం పోసేటంటే అదే మన దాన్ని అలాగే అర్థం చేసుకోవాలి నెక్లెస్ తయారు చేసి బంగారం పోసాడు అంటే నెక్లెస్ తయారు చేసి బంగారం పోసేటంటే మోల్డ్ ఏదో ఆ మోల్డ్ ఏం మోల్డ్ అండి అని అడిగారు నెక్లస్ మోల్డ్ మోల్డ్ అన్నీ ఉంటాయి రోజురోజు కొత్త కొత్త మోల్డ్ చేసుకోరు మోల్డ్లన్నీ రెడీగా తయారు చేసుకొచ్చుకుంటారు ఏ మోల్డ్లో బంగారం పోయదలుచుకుంటే ఆ మోల్డ్ తీయడం బంగారం పోడం మోల్డ్ మీద రాసి ఉంటుంది నెక్ ప్లస్ అని బంగారం పోయడం ఎందుకు అంటే ఈ ప్రాణిలో ఈశ్వరుడు ప్రవేశించకపోతే బంగారం పోయడం మరిచిపోయిన నెక్లెస్ అయిపోతుంది ఆ ప్రాణి అర్థం ఏదైనా ఉంటే సరఫడి ఉంటాయి అది ప్రవేశశృతి యొక్క అర్థం ప్రవేశశృతిని వ్యాఖ్యానించడం అంత సరళం కాదు మహామహా విద్వాంసులే పైతీలు కుట్టారు ప్రవేశ శృతి దగ్గరకు వచ్చారు దేవుడు సృష్టించి దాంట్లో ప్రవేశించాడు అంటే సృష్టించి ప్రవేశించేడంటే అర్థం ఏంటండి అలా ఎందుకు చెప్పారు కారణము కార్యంలో ప్రవేశించింది అంటే బంగారం ఎట్లస్లో ప్రవేశించింది ఎందుకు ప్రవేశించడం అయ్యా ప్రవేశించకపోతే అది లేనే లేదు అలాగే ఈశ్వరుడు ఈ ప్రాణికోటి ఎందుకు ప్రవేశించినాడు ఎందుకు ప్రవేశించాలి ప్రవేశించకపోతే ఆ ప్రాణికోటికి సత్త అంటే ఉంగుట లేకుండా పోతుంది అలాగే నిరాశ ఆత్మ లేని అయిపోతుంది ఆత్మ అంటే ఇంటియే ఆత్మ అంటే శూన్యం అయిపోతుంది బంగారం పోయని నెక్లెస్ అది శూన్యం అయిపోతుంది బంగారం పోయని నెక్లెస్ శూన్యం ఎందుకంటే నెక్లెస్ ఆత్మ బంగారం అలాగే ఈశ్వరుడు ప్రవేశించని గోవు గోవు కాదు శూన్యం ఈశ్వరుడు ప్రవేశించని బర్రె బర్రె కాదు శూన్యం ఈశ్వరుడు ప్రవేశించని మనిషి మనిషి కాదు శూన్యం తృష్వా తదేవా నిప్రాభిషత్ దానిని సృష్టించాడు అంటూ ప్రవేశించాడు అని ప్రవేశ శృతిని కొయ్యటిక్గా చెప్పింది శృతి దాని అభిప్రాయం ఏంటో తెలుసునండి ప్రవేశశ్రుతి యొక్క తాత్పర్యం దాని తాత్పర్యం ఏంటంటే ఇప్పుడు ఫలానా ఆయన కోసం ఆయన కోసం వెతుకుతున్నారు ఆయన ఎక్కడా అని ఇప్పుడు ఏమని చెప్తారంటే చూడండి ఇప్పుడే ఆ గదిలో ప్రవేశించాడు అని చెప్తారు అంటే మీరేమంటారు ఆయన ఎక్కడ ఉన్నాడో చెప్పమంటే నాకు ఈ ప్రవేశం మాట చెప్తావేమిటి అని అడుగుతారా అని అడిగితే తెలియచేటం లేనట్టే కా ప్రవేశం చేసేటువంటి అర్థమేమిటి ఈ గదిలో ప్రవేశించేటువంటి అర్థం ఏమిటి మీరు ఆ గదిలో వెతుక్కుంటే మీకు దొరుకుతారు అక్కడ ఉపలబ్ధ్యమును అని అర్థం అలాగే ఈశ్వరుడు దీంట్లో ప్రవేశించాడు ఈ విగ్రహంలో ఈశ్వరుడు ప్రవేశించాడు అంటే అర్థమేటి ఆ విగ్రహంలో మీకు ఈశ్వరుడు దొరుకుతాడు ఈ నదిలో ఈశ్వరుడు ప్రవేశించాడు అంటే ఆ నదిలో ఈశ్వరుడు దొరుకుతాడు ఈ కొండలో ఈశ్వరుడు ప్రవేశించాడు అంటే ఆ కొండలో ఈశ్వరుడు దొరుకుతాడు మీరు పట్టుకోవచ్చు అట్లా దొరుకుతాడు మీరు పట్టుకునే ప్రయత్నం చేస్తే దొరుకుతాడు అంటే ఎందుకు దొరుకుతాడు అంటూ ప్రవేశించాడు కనుక అలాగే ఈ ప్రాణిలో ప్రవేశించాడు మీరు ఆ ప్రాణిని పట్టుకుని వెతుక్కుంటే మీకు దొరుకుతాడు మీలో ప్రవేశించాడు మీలో వెతుక్కుంటే దొరుకుతాడు అది అంటే జీవ ఏ రకంగా ప్రవేశించాడు ప్రవేశించి కూడా ఇప్పుడు నటుడు వేదిక పడే స్టేజ్ మీదకి వచ్చును అని డైరెక్టర్స్ నోట్స్ నడుచుకుంటాను ఎవడన్నా నాటకం చదివా తెలుగు నాటకం నటుడు ప్రవేశించును నటుడు అంటే యాక్టర్ ప్రవేశించును అంటే ప్రవేశించను అంటే ప్యాక్ సెట్లు వేసుకుని ఇలా చేతి రూపకుంటూ స్టేజ్ మీదకి వస్తాడా అలా రాడు మరి ఎలా వస్తాడు భీముడు రూపముగా ప్రవేశించను అంటే వాడు ఇండియా మేకప్లో గదిలోకి వెళ్ళి ఆ భీముడు వేషం వేసుకుని గదాది కొట్టుకుని గదిలోవి ఉంటాయి అక్కడతో చేస్తుంది అదొకటి పట్టుకునే శేజ్ మీదకి ప్రవేశించాడు శేజ్ మీదికి ఎవడొచ్చాడరో ఇప్పుడు ఫలానా సుబ్బారావు వచ్చాడు ఎలా వచ్చాడరో స్టేజ్ మీది వేషంలో వచ్చాడు అర్థమైందండి అలాగే దేవుడు ఎక్కడున్నాడు ప్రవేశించాడు ఎలా ఏ రూపంగా ప్రవేశించాడు సో జీవేనాత్మన అనుప్రవిశ్య అని చంద్రగ్రోప శృతి సేష ఇహ ప్రవిష్ట ప్రవేశించినాడు అంటే బృహదారణ్యం సంఘంలో జీవేన ఆత్మ ఆత్మ అంటే రూపం జీవరూపంగా ప్రవేశించాడు అంటే ఇప్పుడు భీముడు రూపంగా ప్రవేశించేడు అంటే భీముడు రూపంగా ఉన్నది ఎవరు ఆ ఫలానాయ్ నటుడే ఉన్నాడు భీముడు రూపంగా అలాగే దేవుడు ఈ దేహంలో జీవుడు రూపంగా ప్రవేశించాడు అంటే నీకేమర్థమైంది ఈ జీవుడు రూపంగా ఉన్నదేవుడు ఆ దేవుడే ఉన్న సపోజ్ జీవుడు రూపంగా దేవుడు ప్రవేశించలేదనుకోండి అప్పుడు బంగారం పోయడం మర్చిపోయిన నెక్లెస్ అయిపోతాడు వీడు అక్కడ ఉంటాడు దేవుడు వచ్చినట్టు దూరతాడని కాదు అలాగా నిరాత్మకం శూన్యం భవతి ఆత్మ లేకుండా శూన్యం అయిపోతాడు కాబట్టి సకల ప్రాణములు ఈశ్వరుడు ఆ విధంగా ప్రవేశించినాడు కాబట్టి ఆ ఈశ్వరుని యొక్క ప్రవేశము ఈశ్వరుని యొక్క ఉపలబ్ధి ఉపలబ్ధి అంటే దొరకడం తెలియడం లేని ప్రాణి ఈ సృష్టిలో లేదు ఇంతటి తాత్పర్యం ఏంటంటే అత మదాత్మకం సర్వం ఇర్థ కాబట్టి సర్వము నా స్వరూపమే నేనే ఆత్మగా గలది సర్వము కూడా అని అర్థం నాంతోమ్యానా విభూతీనా పరంతపా ప్రోక్ విభూతేర్నిస్త మయా పరంతప అంటే శత్రువులను దేయించువాడా అందులో వేదాంతము శత్రువుని జయించడం ఏమిటి వేదాంతంలో మిత్రుడు శత్రుడు తేడా ఏం లేదండి అంతా ఈశ్వరుడే అనుకున్నాం కదా మరి శత్రువుని జయించడం ఏమిటి అంటే కామక్రోధాది శత్రువులు ఆరు మూడు శత్రువులు ఉన్నారు మన లోపలే ఉంటారు వాళ్ళకి అంతఃత్రువులు అని పేరు కామను కోపము ఫ్రస్ట్రేషను ఇదంతా కూడా క్రోధమే ఈష మొదలైన శత్రువులు వాళ్ళని జయించినవాడా అర్జునుడు అటువంటి ఓ అర్జున ఎందుకు అలా సంబోధించను అంటే నువ్వు అలాగే చేయాలి అని అభిప్రాయం ఏమో నువ్వు బాగా చదువుకునే విద్యార్థివి అని అంటే అలా నా ఎందుకంటే వాడిని ప్రశంసించి ఇంకేం చదువుకోకర్లేదు అని కాదు నువ్వు అలాగే ఉన్న అభిప్రాయం అందుకోసం ప్రశంసిస్తావు కాబట్టి ఏ పదం తప్ప అంటే నీవు కామక్రోధాది అంతశత్రువుల విషయంలో చాలా కాన్షియస్గా ఉండు వాటిని కరిమిగొట్టుము వాటిని కరి తప అంటే వాటిని వేయించి పారాయణంటే కార్చింగ్ అంటారు ఇంగ్లీష్లో కార్చరఫిని కార్చి చేయటం అంటే వేయించి పారాయణ ఎప్పుడు వేయించేస్తాను చూడండి అలా అనేది హలో ఉండకూడదు కామనని వేయించేసి హిందీ పారేయాలి అలాగే క్రోధము ఇచ్చారు పరం తప ఈ విభూతులు ఉన్నాయి చూసారా దైవీ విభూతులు ఈశ్వరుని యొక్క విభూతులు దివ్యానాం విభూతు లేదా దివ్ అంటే చిన్మయ చైతన్య ప్రధానములైన విభూతులు ఆ చైతన్యము యొక్క ఇవన్నీ కూడా ఈశ్వరుడు అంటే ఈశ్వరుడు మధ్యామాంసమయుడు కాదు మృద్ధాదుమయుడు కాదు మట్టి కట్టే మొదలైన వాటితో చేసిన వాడు కాదు తమకలు మధ్యామాంసము వాటితో చేసిన వాడు కూడా కాదు మరి ఈశ్వరుడు దేంతో చేయబడ్డాడు జ్ఞానంతో చేయబడ్డాడు చిన్మయుడు జ్ఞాన ఘనుడు జ్ఞానస్వరూపుడు సో అటువంటి ఆ ఈశ్వరుని యొక్క విభూతులు కూడా చిన్మయముగానే ఉంటాయి చిద్ఘనములుగా ఉంటాయి ప్రతి విభూతులో కూడా ఆ చైతన్యము యొక్క మహిమ బాగా అనుభవానికి వస్తూ ఉంటుంది అటువంటి యొక్క నా యొక్క విభూతులకు అంతము లేదు చూడండి ఈశ్వరులకు సీమ లేదు సీమ హద్దు లేదు అంటే దేశములో ఉంటుంది సీమ దేశము స్పేస్ ఒక లిమిట్ పెట్టేస్తుంది ఇక్కడ దాకా ఉంది దీ పైన లేదు హిమవత్ పర్వతమునకు సీమ ఉంటుంది ఇంకా పైన హిమత్పర్వతం లేదు ఆ రకంగా ఈశ్వరులకు సీమ ఉన్నదా లేదు అసీమ తర్వాత అంతా అంటే కాలము హద్దు పెట్టేస్తుంది ఇంతవరకు ఉంటుంది ఇంకే పైన ఉండదు ఇప్పుడు మనిషి ఉన్నాడు వంద ఏళ్ళు ఉంటాడు లేకపోతే నూట యాభై ఏళ్ళు ఉంటాడు ఇంకా పైన ఉండదు కొంతమంది అంటారు మేము ఏళ్ళు బతికే ఉంటారు ఎందుకు అలా చెప్తారో అర్థం కాదు అసలు మొత్తం తత్వం ఏమీ తెలియకుండగా గడ్డం మాసిపోయింది గడ్డమేమో తెల్లగా ఉంది బతుదళైపోయింది నేను ఏళ్ళు బతికాను ఆయన చూస్తే ఒక డెబ్భై ఏళ్ళు ఉంటాయి డెబ్భైకి నూట యాభైకి తేడా ఉంది ూట యాభై ఏళ్ళు ఉన్నాయా గడవైతే నల్లగా లేదు తెల్లగానే ఉంది అంటే అర్థం రెడ్డి ఏజీ యొక్క ఎఫెక్ట్ పడిపోతుంది మీద అది ఒక డిసడ్వాంటేజీ లేకపోతే అది ఒక తప్పు కాదు అది ప్రకృతి ధర్మం దాన్ని వైలేట్ చేసి నేనేదో గొప్పవాడిని చెప్పుకునే ప్రయత్నం చేయకూడదు అలా ఎవరైనా చేస్తున్నారంటే వాళ్ళకి ప్రకృతి గురించి తెలియదు ఆత్మ గురించి తెలియదు ఏమీ తెలియదు అని అర్థం ఏదో జాగ్రత్తగా ఉంటాయి ఎప్పుడు కూడా మహిమలు మహిమలు అంటారు చూడండి వాళ్ళు ఆఖరికి హాస్పిటల్లో ఈ ట్యూబులు అవి పెట్టుకుని ఉంటారు ఆఖరికి వచ్చేది ఎందుకంటే అది ఎవరిది తప్పు కాదు ఎవరినో తప్పు మనం పట్టట్లేదు ఆ దేహధర్మం అలాంటిది ఆఖరి వచ్చేవాడు ఆక్సిజన్ పెట్టాలి ఇన్ని మహిమలు అవుతులకు ఆక్సిజన్ పెడితే కానీ జాలే ఆడదు సో ఇదంతా కూడా ఒక వ్యతిరేనం తప్ప వేరే నివే కాబట్టి ఈశ్వరునకు కాలము హద్దును పెట్టలేదు అనంతుడు ఈశ్వరుడు కాలమునందు అంతము లేదు తర్వాత ఈశ్వరుడు అగాధ స్వరూపుడు అంటే ఆ ఈశ్వరుని యొక్క డెప్త్ ఇంత అని చెప్పడానికి ఏమీ లేదు అనంతుడు అసీవుడు అగాధుడు కాబట్టి ఆయన విభూతులకు అంతమనేది లేదు శంకరుడు నేతీ నాతో స్త్రీ మమ బి విభూతీనా విస్తారా పరంతపా అర్జున అంత శత్రువులను జయించిన ఓ అర్జున నా యొక్క విభూతుల యొక్క విస్తారము నువ్వు ఇంతవరకు విస్తరించాయి ఇంకా ఆ పైన లేవు అనేటువంటి అంతము హద్దు క్లోజ్ అయిపోయేటువంటి ఒక లిమిట్ లేదు నహి ఈశ్వరస్య సర్వాత్మన దివ్యాం విభూతీనా ఈయత్త శక్తి వక్తుం జ్ఞాతుం వాటి ఎవడైనా సరే ఈశ్వరుని యొక్క విభూతులు ఎంతవరకు ఉన్నాయండి ఇంకా పైన లేవు అని చెప్పుటప్పుడు కానీ లేదంటే కొన్ని పైకి చెప్పకపోవచ్చు నాకు తెలుసండి ఈశ్వరుడి విభూతులు ఏ లెవెల్ దాకా ఉన్నాయో నాకు తెలుసు అక్కడదాకా వ్యాపించి ఉన్నాయి ఇంకా పైన లేవు అని అలా భావన చేయటానికి కానీ అవకాశమే లేదు ఎందుకంటే ఈశ్వరుడు సర్వాత్మస్వరూపుడు ఎలాగంటే మీరు ఆకాశము ఆకాశుడు అనండి కోణి ఆకాశుడు ఆకాశము అంటే తత్వం ఆకాశుడు అంటే ఎవరో పెద్ద అయినా నేను తెలుస్తుంది సపోజ్ నేను ఆకాశుడు పరువు పంచెం పెట్టాను పరుగు పందం ఏమండి ఇప్పుడు ఈ పరుగు పందంలో నేను నిద్దుతానా ఆకాశుడే నిద్దుతాడా ఎప్పుడు ఆకాశుడే నెబ్బుతాడు ఎందుకంటే ఇప్పుడు వంద గజాలకి పరుగు పెట్టారనుకోండి మొదలెచ్చాం పరుగు నేను మొదలు పెట్టేప్పటికీ మొదలు పెట్టిన నిమిషాలకి నేను వంద గజాల దగ్గర చేరాను కానీ ఆకాశుడు మొదలు చేరేస్తూ ఉన్నాడు ఎందుకంటే అది అక్కడ ఆకాశమే కాదు కొన్ని వంద గజాల పైన అవతల అక్కడ కూడా ఆకాశడే కొన్ని వంద మైళ్ళు ఆ తర్వాత కూడా ఆకాశడే సో దీన్ని విష అశిష్టిలో చెప్పారు తద్భావతో తిష్టత ఈ ఆకాశుడు ఉన్నాడే వీడు పరిగెత్తకుండగా పరిగెత్తే నన్ను జయించేడండి వీడు పరిగెత్తలేదు అలాగే నెలకూడ ఇక్కడే ఉన్నాడు కానీ తీరా నేను అక్కడికి ఒక పది సెకండ్ల తర్వాత వెళ్ళేప్పటికీ అక్కడ ప్రత్యక్షమయ్యాడు నేను వెళ్ళే పడికి నన్ను హలోకమాన్ అన్నాను అంటే నెగ్గేశుడు అరిగిస్త పరిగెత్తమే పరిగెత్తడు అలాగే నిలబడి ఉంటాడు పరిగెత్తి వాళ్ళందరినీ దాటేసి ముందుకు వెళ్ళిపోతాడు ఏదంటాడు ఈ మహిమ అంటే వరువాడ నువ్వెక్కడికి పరిగెత్తాలన్నా అక్కడ ఆకాశం ఉండి ఉండాలి కాబట్టి నువ్వు ఆకాశాన్ని ఎప్పుడు జయిస్తావు కొడుగులో అలాగే ఈశ్వరుడు ఇంతవరకు ఈశ్వరుడు విభూతుంది ఆ తర్వాత లేదు అంటే ఆయన సర్ ఆ తర్వాత ఉండి కానీ ఆత్మ కూడా ఆయనే సర్వాత్మ స్వరూపుడు కాబట్టి ఆయన విభూతి లేని ఏదైనా ఉంటుందా దేవలోకంలో ఈశ్వరు విభూతుంది మనుష్య లోకంలో ఉండి పాతాల లోకంలో లేదు పాతాల లోకానికి కూడా ఆత్మ ఈశ్వరులే ఆకాశమే దృష్టాన్ని కాబట్టి ఈశ్వరుని యొక్క దివ్యములైన విభూతులకు ఇయత్త అంటే ఇంత మాత్రమే అని చెప్పుట శ్యము కాదు ఏషతూ ఉద్దేశత ప్రోక్త మరి ఇంతవరకు నువ్వు చెప్పావుగా ఏకదేశేనా ప్రోక్త ఇంతవరకు నువ్వు విభూతుల్ని చెప్పావు కదా విభూతేర్స్తరోమయా ఇంతవరకు విభూతుల యొక్క విస్తారం మరి ఎందుకు చెప్పినట్టు అంటే ఉద్దేశత అంటే ఏకదేశేనా అంటే ఆ విభూతులలో ఒక పాలు చిన్న పాటు మీకు చెప్పాను ఈ శ్లోకాన్ని తర్వాత పూర్తి చిన్న అనౌన్స్మెంట్ ఓం పూర్ణ నమోదో